కీర్తన పద్మూడు పచ్చిగా తెలియకుంటే బహుముఖమై తోచూ అచ్చమను శ్రీహరి కల్పితములే పచ్చిగా తెలియకుంటే బహుముఖమై తోచూ అచ్చమను శ్రీహరి కల్పితములే కొందరు తిట్టుదురు కొందరు దేవింతురు చందపు సంసారము జాడలివి కందువరే ఈ పగలు కాలము నడిచినట్టే అందరి లోకలుగు శ్రీహరి కల్పితములే కొన్నిటిపై కోపము కొన్నిటిపై వేడుక ఉన్నతి దేహదారుల ఓజలివి పన్ని పండు దొండ పంటి ఎందెతోచినట్టు అన్నీయు పుట్టించిన శ్రీహరి కల్పితములే కొంత చోట మనుజులు కొంత చోట దేవతలు అంతా శ్రీ వెంకటనాదు నాగ్ఞ ఇది చెంత చప్పనయు తీపు చిరుకందె ఉండినట్టు కాంతుడైన శ్రీహరి కల్పితములే